పెద తిరుమలాచార్యుల వారి కీర్తనల్లో రెండు వందల యాభై ఒకటవది అంతా నీకులోనే అనిరుద్ధ అనేది అంతా నీకులోనే అనిరుద్ధ మన అంతరంగ అనిరుద్ధ ఇది ఒక చిత్రమైన కీర్తన అన్ని పాదాల్లోనూ అనిరుద్ధ అనే సంబోధన ఉంది అంతేకాదు ఈ సంబోధన చేస్తున్నది కూడా ఒక స్త్రీ అపసమై ఉన్నదాన అనిరుద్ధ అంటున్నది ఆయడ నుండి వచ్చేను అనిరుద్ధ ఆయతమై కూడితివి అనిరుద్ధ అని ముగింపు పలుకుతున్నది ఈ కీర్తనలో ఒక పాదము చూస్తే అర్థమైనట్లు ఉంటుంది అర్థము కానట్లు ఉంటుంది అర్థం కావాలంటే ఇక్కడొక పురాణ గాథను మనం గుర్తు చేసుకోవాలి అనిరుద్ధుడు ప్రద్యుమ్నుని కుమారుడు ప్రద్యుమ్నుడెవరు అంటే క్రిందటి జన్మలో శివునిచే భస్మీభూతుడైన మన్మథుడు ఆ అనిరుద్ధుడు బాణాసురుని కూతురైన ఉషను రహస్యముగా కలిసి ఆమెను గర్భవతిని చేస్తాడు అది తెలిసి బాణాసురుడు అనిరుద్ధుణ్ణి నాగపాశంతో బంధిస్తాడు అనిరుద్ధుణ్ణి గురించిన సమాచారమంతా నారదుడు శ్రీకృష్ణుడికి తెలియజేస్తున్నాడు శ్రీకృష్ణుడు బాణాసురునితో యుద్ధం చేసి బాణుడు తన కుమార్తె ఉషను అనిరుద్ధునకు ఇచ్చి వివాహం జరిపించేటట్లుగా చేస్తాడు అనిరుద్ధుడు విష్ణుమూర్తికి మనుముడు అన్నమాట ఆ విష్ణుమూర్తే గదా ఈ శ్రీవెంకటేశ్వరస్వామి ఓ వెంకటేశ్వరస్వామి నీ మనుమని భార్యను నేను మా ఎరువురి కథా నీకు తెలుసో తెలియదో అని నివేదిస్తున్నాను స్వామి ఇందులో నా తప్పేమైనా ఉంటే క్షమిస్తావు గదా నీ మనుముడు నా కలలో కన్పించటం కాని ఆయనపై నేను మరులు కొనటం అంతా నీ మహిమ మాయా అని నివేదించుకుంటున్నది ఉష అనిరుద్ధాని సంబోధించటంలో విష్ణుమూర్తిని సంబోధించినట్లే మనం చెప్పుకోవాలి విష్ణుమూర్తి ఒక్కొక్క యుగంలో కొన్ని కొన్ని నామాలతో అర్చించబడినట్లు మనకు భాగవతం వల్ల తెలుస్తోంది ఆయన ద్వాపరయుగంలో జనార్దన వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్మన అనిరుద్ధ నారాయణ విశ్వరూప సర్వభూతాత్మక అనే పేర్లతో అర్చింపబడినాడట అంతేకాదు అనిరుద్ధుడంటే కల్పాది బ్రహ్మను పుట్టించటానికై నారాయణుడు ఎత్తిన అవతారముట అనిరుద్ధుని భార్య అయిన ఉష ఆ అనిరుద్ధుడు అనే పేరుతో అవతారమెత్తిన విష్ణుమూర్తితో తన కథ చెప్పికొన్నట్లుగా చెప్పి ఆయనే ఈ శ్రీవెంకటేశ్వర స్వామి అని మనకు తెలియచేస్తున్నది ఇక కీర్తన విందామా అంతా నీకులోనే అనిరుద్ధ మన అంతరంగముక్కడా అనిరుద్ధ అడ్డమాడ జాలము నీపు అనిరుద్ధ అడ్డడం మీనాడు పోడి అనిరుద్ధ అడ్డి పెట్టనింకనే అనిరుద్ధ అడ్డాకలసకుమి అనిరుద్ధ అంతా నీకులోనే అనిరుద్ధ అప్పటి వేడుకునేవా అనిరుద్ధ నీకు అప్పణ నేనిచ్చేనా అనిరుద్ధ అప్పుడే విన్న వింతనా అనిరుద్ధ కొద్ద అప్పసమై ఉన్నదాన అనిరుద్ధ అంతా నీకులోనే అనిరుధ ఆయమిరుగుదువయి అనిరుద్ధ ఆయడ నుండి వచ్చితివి అనిరుద్ధ ఆయతమై కుడితివి అనిరుద్ధ ఆయనాయ శ్రీ వెంకట అనిరుద్ధ అంతా నీకులోనే అనిరుద్ధ మన అంతరంగముక్కటాయే అనిరుద్ధ అనిరుద్ధ